సంకీర్తన డెభై ఏడు తక్కినవెల్లా తహతహలే నిక్కపు శ్రీహరి నిజమగు తెలివి ధరణి సమస్తము దైవాధీనము పోరి ప్రాణుల నేర్పులబడవు వరుస తమంతనే వచ్చినవెల్లా హరికరుణని ముదమందుట తెలివి తక్కినవెల్లా తహతహలే నిక్కపు శ్రీహరి నిజమగు తెలివి కావలసిన పని కర్మాధీనము వావిరినది కడవగరాదు ధావతి కుడువక తప్పుల బొరలక భావము తక్కిన వెల్లా తహతహలే నిక్కపు శ్రీహరి నిజమగు తెలివి పుట్టిన తనుములు భోగాధీనములు అట్టిట్టని తెలియగరాదు గట్టిగా శ్రీవేంకటపతి సేవే నెట్టన నమ్ముట నిజమగు తెలివి తక్కినవెల్లా తహతహలే నిక్కపు శ్రీహరి నిజమగు తెలివి